అవును अर्थाने पटुकने दी पाव जन्मे पी दी दी देक इष्ट वो वाड़ना दी अमूल्य उपाधि दें इक मिली मन को आ मन पी अने नगर स्वामीजी तुह की एमटें तेरा अना तोना गोपना कदा అమ్మ చాలా ఇష్టం చాలా గొప్పాని మరి గురువు కూడా అంతకంటే గొప్పవాడంటారు కదా అసలు తల్లికి గురువుకి తేడా ఏంటండి ఎవరు గొప్ప అంటే తల్లి చాలా గొప్పది ఎంత గొప్పది జన్మనిస్తుంది కానీ గురువు గొప్ప అని చెప్పడానికి లేదండి అతని యొక్క వర్ణన మనం చేయలేము అతని యొక్క తల్లి జన్మనిస్తుంది గురువు జన్మే లేకుండా చేస్తాడు అది తేడా జన్మనిచ్చేది తల్లి जन्म ती मोक्ष जन्मल जन्मल तुगे काव जन्मे चयु कावे कावाल अटर अनेक जन्म संप्राप्त कर्मबंध विदाने आत्मज्ञा प्रधान चूं దేవుడి జ్ఞానమో జీవుడి జ్ఞానమో అనలేదు ఆత్మ జ్ఞాన ప్రధాన ఎవడైతే ఉపనిషత్ శబ్దార్థం ద్వారా వ్యక్తమయ్యే ప్రతిపాద్యమయ్యే ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడో వాడే గురువు దాట్ సైడ్ అటువంటి గురువు అందుకనే శంకరు గురు అంటే ఏమని అర్థం అది ఇది అన్ని ప్రభుత్వ చెప్పి కాలక్షేపం చేసేవాడు కాదు ఎవడైతే తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తాడో ఆత్మతత్వాన్ని తెలియపరుస్తాడో వాడే గురువు మీరు గుర్తించాలి గురుత్వాన్ని అదిగో సూర్యుడు సూర్యుడని సూర్యుడే నేను సూర్యుని చూశావా తెలుసా అని అనుకోక్కర్లేదు వాడి ఉదయమే మనం వాడిని గుర్తించేస్తాం అలాగనే గురువు వాడు వాడు చెప్పుకోక్కర్ నేను మీ అందరి గురువునని వాడి సన్నిలే మనలో గురుత్వాన్ని పొంగొల్పుతుంది నేర్కొల్పుతుంది కాబట్టి ఇక్కడ కూడా అటువంటి గురువును ఆశ్రయించి జీవితాన్ని సంస్కరించుకోవాలి కానీ కేవలం కర్మ ఫలాలకే అణకితమైపోయి ఈ ఫలాలు చాలు అనుకునేటువంటి వాడు లేదా ఈ లోకల్లో అనుభవాలు చాలనుకునేటువంటి వాడు అలాంటి గతిని పొందుతున్నాడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అనంటే ఆత్మహనహా జనా ఆత్మానం ఘనంతి తన్ను తాను చంపుకుని బ్రతుకుతున్నాడు తను చంపుకోవడం అంటే గట్టితో పొడుచుకోవడం నడుక్కోవడం కాదు అంటే వాడు ఉన్నా లేనంటే చచ్చని సవర్థ శాస్త్రం అంటే మనం కూడా ఒక్కోసారి అంటాం మీకు ఇష్టమైన పని చేయమన్నాం అనుకోండి చెప్పు పరుగులు తీస్తూ చేస్తారు మీకు ఇష్టం లేదు సఫేమిరా ఇష్టం లేదు మిమ్మల్ని చేయమన్నాను అనుకోండి చేశారు ఇష్టం లేకుండా చేశారు ఎవరు చేశారు కదా ఎలా చేశారంటే మనసు చంపుకొని చేశానండి మనసుని చంపుకునే ఏమైనా కట్టించి పొడుచుకున్నాడు కాదు అంటే వాడికి ఇష్టం లేకపోయినా చేస్తున్నాడు అలాగనే ఇక్కడ ఉపనిషత్తు అంటుంది చిచ్చించి ఇంత అమూలమైన మానవ జన్మను పొంది ఎందులో పెళ్లి పడుతున్నాడో వీడు దేన్ని తెలుసుకుని దేన్ని సాధించి ఇక్కడ ధరించడం కోసమే మానవునిగా చూపాడో దాన్ని వదిలేశాడు వీడు అని ఇక్కడ ఉపనిషత్ అంటుంది నామతే లోకాహ అందేన తమ అందుకనే అసూర్యా అంటే సూర్యుడు లేనటువంటి అని ఒక అర్థం सूर्य लोक अर्द असूर्योकूने अर्दूर्य चला अद्भुत को अंत चीको अंका असूर्युका असुर्नमेंट कोर को लेकिन अवी वालीपेद जड़ल असुस इंजीनिय विषय రమంతే ఇది అసురాహ అంటే ఎవరైతే దేహమే సత్యం అనుకొని ఈ దేహంతో చూసినవి వినేది పట్టుకునేది పొందేది ఈ పదార్థాలే సత్యం అనుకొని దేహము దేహం ద్వారా పొందే పదార్థాలు వీటిలో సత్యం అనుకుని బ్రతికేవాడే అసురుడు హిరణ్య అసురుడు ఎందుకని దీన్ని పగలగొడతాను ఇస్తూ ఉన్నాడా పగలగొడతాను ఇస్తూ ఉన్నాడా పగలగొడతాను ఇస్తూ అని అడిగాడు అందుకనే వాడు రాక్షసుడయ్యాడు ప్రహ్లాదుడు ఆత్మవేత్త అయ్యాడు ఆత్మజ్ఞానం ఎందుకని దేహన్ని పగలగొట్టక్కర్లేదయ్యా ఇందుకు వెళ్ళడం లేదనే సందేహము వలదు చెక్కిన సర్వోపగతుడు మీ రెండేందు వెదటి చూచిన నందం దే వెళ్ళడన్నాడు వీంట్లో ఉన్నాడా దాంట్లో ఉన్నాడా దాన్ని పగలగొట్నా అన్నాడు కాబట్టి పదార్థంతో పరిమితమైన వాడు అసురుడు దేహంతో పరిమితమైన వాడు అసురుడు కానీ పదార్థాన్ని చూస్తూ దాని పులిమూరలు దాటి యదార్థాన్ని చేరుకున్న సురుడు వాడే సాధకుడు వాడే జ్ఞాని పదార్థాన్ని చూస్తున్నప్పటికీ కూడా పరమార్థం వాడికి అనువవేద్యం అవ్వాలి అది సాధకుడి యొక్క స్థితి అది సిద్ధుడి యొక్క స్థితి కనిపించేదేమో పదార్థం కానీ లోపల అనిపించేది మాత్రం పరమార్థం బయటికి మాత్రం ఉంగరం కనిపిస్తుంది కంటికి కానీ మనస్సులో మాత్రం బంగారమే బోధపడుతూ ఉంటుంది పరమార్థం చూడండి అలాగే నీ లోకానికి మనకు ఈ కంటికి లోకం కనపడొచ్చు కానీ లోపల లోకేశుడు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా అటువంటి భావన లేకుండా కేవలం దేహాత్మ భావనతో పదార్థజాతమైన భావనతో పరిమితమైన వాడు అటువంటి పదార్థజాతమైనటువంటి ఈ అందేన వాడు గుండివాడు అంధేన గుండితనంతో ఉన్నాడు మళ్ళీ చిమ్మ చీకట్లో వదిలేసాం అసలే చిమ్మ చీకటి మామూలుగా కళ్ళున్నవాడికే కనపడదు ఇంకా గుడ్డివాడికి ఏంటి చెప్పక్కర్లేదు గుడ్డివాడిని చిమ్మ చీకట్లో వదిలినట్టు మనల్ని కూడా భగవంతుడు అన్ని కళ్ళకి కలిగిస్తున్నా సత్యము అని మనం నమ్ముతున్నప్పటికీ కూడా సత్యాన్ని పొందాలనే ప్రయత్నం లేకుండా అసత్యంలోనే పరిబ్రతుకుతా ఉన్నామే మనకంటే గొప్ప గుద్దివాడెవడు లేడీ లోకల్లో ఇది సత్యం కాదు అని తెలిసిన ఇది శాశ్వతం కాదు అని తెలిసిన ఇది నశించిపోయేది క్షరమైనటువంటిది అని తెలిసిన అందులోనే పడి బ్రతుకుతున్నాం పడడం తప్పు కాదు లేవాలి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత పడడం తప్పు కాదు పడడం అనేది పొరపాటు కానీ పొరపాటు పొరపాటుగానే ఉండాలి కానీ పడి ఉంది అది అలవాటైపోతుంది పొరపాటు తప్పు కాదు అలవాటే తప్పు ఇప్పుడు మనందరం చేసేది అలవాటే పొరపాటు కాదు పొరపాటు ఒక్కసారి జరుగుతుంది కానీ పదే పదే జరగదు పదే పదే జరిగితే ఏమంటాం అలవాటు అంటాం ఒక్కసారి జరిగితేనే పొరపాటు కాబట్టి ఇంత కాలంగా మనం ఇందులోనే పడి అందులోనే పొందుతున్నాం అందులోనే పొన్నుతున్నాం అని అంటే అలవాటు పడిపోయాం దీనికి కాబట్టి అలవాటుని అడ్డుకోవాలి ఒక ఖడ్గం పెట్టాలక్కడ కత్తివేకి వేయాలక్కడ वेस्ते वाड़ की अवगाहन कल देहात्म भावना पदार्थ जातमे प्रकृति पट भाव वाला मारीे అది మారకపోతే వాడు గుడ్డివాడే బ్రతుకుతాడు తను తాను గుర్తించలేడు తన యదార్థాన్ని గుర్తించలేడు పదార్థాన్ని మాత్రమే పట్టుకుని గుడ్డివాడు ఎలాగైతే చీకటికి కరల్చుకుని ఇలా తట్టుకుంటూ మనం కూడా ఈ లోకంలో పెళ్లాన్ని పట్టుకున్నాం ముగ్గురు పట్టుకున్నాం కొడుకును పట్టుకున్నాం కుంటుని పట్టుకున్నాం అల్లుండి పట్టుకున్నాం మనవుని పట్టుకున్నాం వాళ్ళని పట్టుకున్నాం ఇల్లు పట్టుకున్నాం బ్యాంక్ బ్యాలెన్స్ పట్టుకున్నాం కారు పట్టుకున్నాం ఇది అనుకున్నాం అదనుకున్నాం ఇది అది పట్టుకుని గుడ్డివాళ్లా బ్రతుకుంటుకున్నాం అన్నిటి మీద ఇది లేకపోతే నేను లేననుకుని నా పిల్లలు లేకపోతే నేను లేను నా ముగ్గురు లేకపోతే నేను లేను నా పిల్లలు లేకపోతే నేను లేను నా ఇల్లు లేకపోతే నేను లేను డబ్బు లేకపోతే నేనుండను పేరు లేకపోతే నేను ఆరోగ్యంగా లేకపోతే ఉండలేను ఉండలేను ఆధారపడేవాడు ఉండేవాడు స్వతంత్రుడు ఎప్పుడు ఆధారపడడు జ్ఞాని ఆధారపడవలసిన అవసరం లేదు జ్ఞాని సర్వతంత్ర స్వతంత్రుడు అజ్ఞాని బుద్ధితనం ఉన్నవాడు అజ్ఞానం ఉన్నవాడు మాత్రమే పరతంత్రుడు కాబట్టి మనం పరతంత్రులమై ఉన్నామనంటే అందేన అజ్ఞానేన తమసావృతాహ చిన్న బ్రతుకుతూ ఉన్నాం అందుకని ఇక్కడ లోకాహ అన్నారు లోకాహ అంటే కర్మఫలాని జన్మాని ఏవ లోకాహ లోకాలంటే ఏంటి కర్మఫలాలు లోక్యంతో అనుభూయంతే భుజ్యంతే కర్మఫలాన్ని జన్మాని ఇది లోకాహ శంకరులు అంటారు లోకాలంటే ఏంటండి చెప్పండి ఇది ఒక లోకం ఏంటోనండి వాడు ఒక పెద్ద పిచ్చిమా లోకం అండి అంటారు అదే పిచ్చిమా లోకం వాడి లోకం వాడిదేనండి బాబు అంటారు అంటే ఏంటి ఈ శరీరం కూడా ఒక లోకమేనండి లోకము అనంటే ఈ దేశం అనుకోకండి ఈ ప్రాంతాన్ని లోకం శరీరం కూడా ప్రాంతమే ఎందుకని ఆత్మ ఈ శరీరంలో నేను ఎలాగైతే ఈ లోకంలో ఉన్నానో అలాగని ఆత్మ చైతన్యం ఆ జీవుడు కూడా ఈ శరీరాన్ని లోకంగా చూసుకుని ఇదిలో ఉన్నాడు అందుకనే పోతన లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినటువిన లోకంబకు కంచి ఇక్కడికి అవ్వలనివ్వండు నేకాకృతిని వెలువండువాడు కాబట్టి లోకము అంటే డోంట్ థింక్ కంట్రీ ఆర్ ఏ స్టేట్ ఆరే డిస్టిక్ ఏ ప్లేస్ ఏదైనా మన ఉండడానికి యోగ్యమైనదే లోకం నేను ఇప్పుడు కడపలో ఉన్నాను ఇది ఇప్పుడు నేనున్నటువంటి లోకం ఇది ఆంధ్ర ఇది భారతదేశం భూమి ఇందులో ఉన్నాను ఈ లోకల్లో ఉన్నాను నేను భూలోకంలో ఉన్నాను ఎక్కడ ఆసియా ఖండంలో ఉన్నాను అదే లోకమే అదెక్కడ భారతదేశంలో ఉన్నాను లోకమే అక్కడెక్కడ ఆంధ్రాలో ఉన్నాను అదే లోకమే అంతే కాదు ఇది ఎలాగైనా లోకమైందో జీవుడు ఉండే ఈ శరీరం కూడా లోకమే ఇది కూడా లోకం ఈ లోకం ఎలా వచ్చింది ఆ లోకం ఎలా వస్తుంది చెప్పండి ఈ శరీరము కర్మ ఫలాలకు అనుగుణంగా వస్తుంది ఈ ఊరు కర్మఫలాలకు అనుగుణంగా వస్తుంది ఏ మీరెందుకు ఎక్కడో ఢిల్లీలో పుట్టకూడదు ఎందుకు ఇక్కడే దట్ ఈస్ యు హ్యావ్ కనెక్షన్ విత్ దిస్ ఇక్కడ మీకు ఇక్కడ కనెక్షన్ ఉంది ఆ తల్లి ఆ తండ్రి ఎందుకు ఆ కనెక్షన్ ఉంది కర్మ ఉంది ఇంకా కర్మ లేవు హాయిగా ఎవరు పుట్టడు వీళ్ళు పుట్టించరు దినిష్ కర్మ బంధం లేదు కర్మలున్నాయి పడతాడు లేస్తాడు అక్కడి నుంచి బయటకు వస్తాడు వేలకి వేళకి బంధాలు దొరుకుతున్నాయి అవి ఇవి లోకాలంతే మళ్ళీ వాడి కర్మ తెగింది వాడి వాటి వాడు పోతూ ఉంటాడు తెగితే నేను జాలిపోతాను ఏమైనా అడుగున్నా ఎక్కడికి పోవాలి ఏంటని ఎక్కడో పోయి పడుతుంది అలాగనే తెగిపోతే కర్మబంధం తెగిపోతే ఎవడి దారిని వాడు పోతూ ఉంటాడు చెప్పడండి ఎవడు ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ప్రాణం పోతుంది అనుకోండి ఇండి యమధర్మరాజా మా ఆవిడికి చెప్పుస్తాను మా పిల్లలకి చెప్పొస్తాను టైం సంప్రాప్తే సన్నిహితే కాలే మహిమహిల క్షతి దుర్గృంతరని ఏది అడ్డుకుతుంది వెంటనే ఈడ్చిపోయిపోతుంటుందంటే ब असुर्याम लोका अंदेन तमसा वृताकम मंत्रे अविद्यांदार्थ अय मंत्र, मंत्र आरभ्यते अं इकड़ आज्ञान दट्ञा तो आविद्य तो बाधपड़ व्यक्ति రోగభూ ఇష్టమైనటువంటి మలభూమిష్టమైనటువంటి లేదా అల్పమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ పదార్థ జాతమైనటువంటి వాటిల్లో బ్రతుకుతూ ఇదే సత్యం అనుకునేటువంటి వాడికి అవిద్య అజ్ఞానం అనేటువంటిది ఉంది తాముస్తే ప్రేత్య అభిగచ్చంతి తాముస్తే ప్రేత్య అభిగచ్చంతి అంటే ఇక్కడ ప్రేత్య అంటే త్యక్వ వాడు ఏం చేస్తాడు ఈ జీవితంలో ఓ ఫలాలు అనుభవిస్తుంటాడు చూడండి ఒకరోజు సుఖంగా ఉంటాడు ఒకరోజు దుఃఖంగా ఉంటాడు ఈ రోజు సుఖంగా ఉండాలి ప్రతిరోజు సుఖంగానే ఉండాలని కోరుకుంటాం ఈ రోజు దుఃఖపడాలనుకో కానీ ఒకరోజు దుఃఖము ఒకరోజు సుఖం సుఖంగా ఉన్న రోజు కూడా మధ్యలో ఒక గంట దుఃఖంగా ఉంటుంది మిగతా మళ్ళీ సెపరేట్ అవుతుంది కాబట్టి ఇలాగా సుఖము దుఃఖము సుఖము దుఃఖము మనం అనుభవిస్తున్నామనంటే ఈ సుఖ దుఃఖాలనేటువంటి ఫలాలు నా కర్మకు ప్రతిఫలాలు నేను ఆచరించినటువంటి కర్మకు అవి ప్రతిఫలాలు కాబట్టి ఈ సుఖ దుఃఖాలనేటువంటి కర్మలని నేను ఆచరించి పెట్టి వచ్చాను సుకృతము విష్కృతము వాటి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి వాటిని అనుభవిస్తున్నాను ఇప్పుడు అనుభవిస్తూ అనుభవిస్తూ ఊరుకోవట్లేదు కొన్ని కొత్త పనులు చేస్తూ ఇక్కడ కర్మలు వీటితోటి మళ్లీ ఈ శరీరం అయిపోతుంది పడిపోతుంది ఈ కర్మలను కూటగట్టుకుని మళ్లీ పైకి వెళ్తున్నాను మళ్లీ కర్మలను తెచ్చుకుంటున్నాను మళ్లీ తిరిగి పడుతున్నాను తాముస్తే ప్రేత్య అధిగచ్చి ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరం పొందుతున్నాను దాంట్లో అనుభవిస్తున్నాను కర్మలు చేస్తున్నాను మళ్లీ మూట కట్టుకుని పైకి వెళ్తున్నాను మళ్ళీ ఈ శరీరం వదిలేస్తున్నాను పైకి వెళ్తున్నాను మళ్లీ కర్మలు తెచ్చుకున్నాను మళ్లీ వస్తున్నాను మళ్లీ అనుభవిస్తున్నాను ఇలానే జరుగుతుంది ఏకేక ఆత్మహనోజనా అంటే ప్రేత్య త్యక్వ ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్లీ కొత్త కర్మల్ని పొంది దేహాంతర ప్రాప్తి మళ్ళీ అభి అభిగచ్చంతి లోకాంతర ప్రాప్తి దేహాంతర ప్రాప్తి మళ్లీ దేహాల్ని పొందుతున్నాం మళ్లీ లోకాల్ని పొందుతున్నాం పునరపి జననం పునరపి మరణం పునరపి జనమి ఎఠరే శయనం ఎంతకాలం పుడతాం ఎంతకాలం పుట్టాలి ఎన్ని జన్మలు ఎత్తాలి పుట్టాం ఎనభై మూడు లక్షల ఇప్పటికే అయిపోయి ఇది ఆఖరిది ఇంకా ఎత్తాలనుకుంటే వెళ్ళండి బల్లి పిల్లి నల్లి తొల్లు చేస్తాం మళ్ళీ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏమీ మళ్లీ మానవ జన్మే రాదండి నా రాదు మానవ జన్మే రావాలని నేను ఏంటి ఎక్కడ రాసిపెట్టింది శాస్త్రంలో మళ్లీ మనిషిగానే పుడతాడనే గ్యారంటీ లేదండి మానవుడిగా కూడా పుట్టచ్చు ఇంతకంటే గొప్ప వ్యక్తిగా కానీ అధస్సు అంటే తిన్నకు కూడా అంటే అందుకని సుర నర తిరియక్ అనేటువంటి మూడు రకాల జీవరాశులు ఉన్నాయి ఈ లోకంలో సుర అంటే దేవతలు నర అంటే మనుషులు తిరియక్ అంటే పశుపక్ష్యాదులు కాబట్టి మనిషి మనిషిగా అయినా మనిషి విశేషమైన పుణ్య దేవతా శరీరాలైనా పొందొచ్చు లేని దుష్కృత ఫలాలతో అధోయోనులు అంటే పశు పక్షి క్రిమి కీటకం అవి ఇవి పాము నల్లి వల్లి అలాగైనా పుట్టచ్చు ఎలాగైనా జన్మ దెర్ ఇస్ నో పర్టిక్యులర్ రూల్ దట్ ఒక్కసారి మనిషిగా పుడితే ఎప్పటికీ మనిషిగానే పుడుతుంటాడు ఆ సిద్ధాంతం మన వేదంలో లేదు దాన్ని మనం ఒప్పుకోము దాన్ని అంగీకరించు కూడా కాబట్టి మళ్లీ మానవ జన్మ వస్తుందని గ్యారంటీ అయితే లేదు కాబట్టి మళ్ళీ ఏ జన్మ వెయిట్ చేస్తుందో అక్కర్లేదండి నాకు ఏది వెయిట్ చేయక్కర్లేదు నేను పోవాలి అనుకుంటే కనుక నాకు ఈ జన్మల పరంపర లాగిపోవాలనుకుంటే ఎదగాలి ఒక చిన్న ఉపమానం చెప్తాను మీకు గుడ్డివాడు గుడి బయట కూర్చొని అడుక్కుంటుంటాడు రోజు వాడు ఎప్పుడు పాపం భగవన్నామని చెప్పుకోవడం అడుక్కోవడం వాడి పని అక్కడ వచ్చిన వాళ్ళందరూ పదో పరకో వేసిపోతుంటాడు కానీ ఆ గుడికి రోజు ఒకడు వచ్చి దర్శనం చేసుకుని వాడికి రోజు ఒక పావల వేసి వెళ్తుంటాడు ఇతడు రోజు వస్తుంటాడు కదా రోజు చూస్తుంటాడు పలకరిస్తాడు ఏం తాత ఎలా ఉన్నాం అని ఈ డబ్బులేసేవాడు పలకరిస్తాడు భక్తుడు ఆ నాయన బాగున్నా వచ్చావా ఈ రోజు మంచిదైనా దేవుడి దగ్గరికి వెళ్ళావా దండం పెట్టుకున్నావా మంచిదినైనా నీకు మంచి జరగాలి అంటే వీడికి వాడు పట్ల ప్రేమ రోజు వస్తాడు పలకరి వస్తాడు అయితే ఒక రోజు ఏంటంటే ఈ బిచ్చగాడికి అడుక్కున్న వాడికి తీవ్రమైన జబ్బు చేస్తుంది ఇంక అయిపోయింది ఆఖరి గడియలు వచ్చాయి ఈ అబ్బాయి వచ్చి రోజు పావల వేస్తుంటారు కదా ఈ రోజు కూడా పావల వేద్దామని వచ్చాడు నాయనా ఇంకెందుకు నాయన అయిపోయింది ఇంకో గంటలో పొయ్యేలా ఉన్నా నాకు ప్రాణం కొట్టుకుంటుంది నేను పోయిన తర్వాత నాయన నన్ను మర్చిపోకుండా నేను ఎక్కడైతే అడుక్కున్నాను ఇక్కడే నన్ను గోయి తీసి కప్పెట్టు ఎందుకని ఇదే నాకు ఆధారంగా ఉనింది ఇంతకాలం ఇక్కడే నన్ను కప్పిపెట్టునాయన అన్నాడు సరే సరే తాతయ్య దానిదేండి అందరికీ చెప్తాను కానీ వాడు ఏం చేశారంటే వీడు ప్రాణం పోయిన తర్వాత అది అంత తీసి శుభ్రం చేసి గడ్డపారా పారా పెట్టి తోంటూ తొగుతూ ఉంటే తొంగుతూ ఉంటే కిందకి వెళ్ళగానే కంగుమని శబ్దం వచ్చింది ఇదేంటి కంగుమని శబ్దం వస్తుంది ఏమిటని చెప్పి బాగా తీస్తే ఒక పెద్ద బిన్నె బయటపడింది మొత్తం నిధి అసలు దాంట్లో ఉండే ట్రెషరు అసలు అది బయటకు మొత్తం దేశాన్ని వంద సంవత్సరాలు పరిపాలించే కదా అంత నిధి ఉంది అందులో పోషిస్తుంది వీడనుకున్నాడనమాట బాబబ్బా ఇంత నిధి కింద పెట్టుకుని వీడు దరిద్రుడిగా బ్రతికాడని అలాగనే మనం కూడా లోపల అమూల్యమైనటువంటి ఆత్మతత్వాన్ని పెట్టుకుని బయట దరిద్రుడిగా బ్రతుకుతూ ఉన్నాం అంత నిధి లోపల అంత స్తోమత ఉంది లోపల అంత శక్తి ఉంది లోపల అంత అఖండమైన ఇబ్బందినే ఉన్నాం కానీ మనకు దొరకట్లేదు అది వీడికి ఎందుకు దొరికిందనంటే వీడు తవ్వడం వల్ల మాత్రమే కాదు వీరంతరం ఆ భగవద్ దర్శనం చేసి వాడు వాడికి పదో పావులను పరక వేశాడు కదా ఆ తాతని పలకరించాడన్నీ చేశాడు ఆ పుణ్య విశేషం వాడికి అది వాడు పోవడం వీని పట్టుకోవడం ఒరే ఇక్కడే పాతి పెట్టి వాడు సరైనడం అక్కడే తవ్వడం అక్కడే పాతి పెట్టాలని కూడా వీ నిధి బయటపడింది వీళ్ళు వీడికి ఎలా పండిందో మనం కూడా ఏ స్వరూపమైతే లోపల అఖండమే ప్రకాశిస్తుందో దాన్ని వదులుకొని రూపాల్ని పట్టుకుని పదార్థాలను పట్టుకుని వెలాడడం కాకుండా రూపాలని పదార్థాన్ని వదిలేమనట్లేని శాస్త్రం చూడండి చూస్తూ దాని పులిమోరల్ని దాటి వెళ్ళండి భార్య నదిలే మనదు భర్తను వదిలే మనదు ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఓహో స్వామీజీ అయితే అన్ని వదిలేసలిపోమంటారా వదలమనదు శాస్త్రం ఎదగమంటుంది శాస్త్రం వదిలిన మీలో మార్పు రాదు ఎదిగితే ఇవేన్ని వదలక్కర్లే మూడో మంత్రంలో ఏకే వచ్చే ఆత్మహన జనా అని ఇక్కడ ఉపనిషత్తు ఒక నింద ఇది నిందాశ్రుతి అంటారు అంటే ఇక్కడ ఏ వ్యక్తి అయితే అమూల్యమైన మానవ ఉపాధిని పొంది ఏ ఆత్మచైతన్య ప్రకాశం వల్ల జడమయమైనటువంటి దేహం ఇంత అర్థవంతంగా కదులుతూ ఉందో కదిలే ఈ దేహాన్ని చూసి ఓహో ఇదే నేను అని పరిమితం చేసుకుని తాను జడంగా తాను దేహంగా తానొక పదార్థంగా పరిగణించుకుని తన వాస్తవికతను గుర్తించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయనటువంటి ఆ వ్యక్తి అంతకంటే ఆత్మహన ఆత్మానం ఘనతి తన్ను తాను చంపుకును బ్రతుకుతున్నాడు ఇక్కడ అంటే ఒక చచ్చిన వ్యక్తికి ఎటువంటి ఆ శవానికి ఏ రకమైన విలువ ఉందో ఈ శరీరానికి అదే విలువ బట్ తేడా ఏంటంటే ఈ శరీరాన్ని మనం ఎందుకు విలువిస్తున్నామనంటే పోషిస్తున్నాము దీన్ని పాలిస్తున్నాము దీన్ని అభిమానిస్తున్నామంటే ఇందులో ప్రాణమాడుతుంది అందువల్ల పాలిస్తున్నాం అందుకని ఏదైనా మనం దీనికి గౌరవిస్తున్నాం ఒకవేళ ప్రాణమే తప్పుకుందనంటే शरीरा ये वि अंक्रियमे सो अंत्यक्रेसेना शरीरा प्राण संयुतम शरीर कभी आ शरीरा भाव जड़मे लेकु भ्रमपड़ी देहमे लेननेरी तत्वा पुद्बी इतने ఆత్మహన ఆత్మానం ఘనంతి తన్ను తాను చంపుకున్నవాడవుతున్నాడు కాబట్టి ఇక్కడ ఆ శృతి నిందిస్తూ మరి ఈ శరీరము నేను కానున్నప్పుడు అండి మరి నేను ఎవరినవుతున్నాను అయితే ఈ శరీరం కాదు అనుకున్నప్పుడు మరి నేను ఎవరినవ్వుతున్నాను అందుకే తన్ను తాను గుర్తించడానికి అన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవాలి చూడండి ఇన్ని ఆలోచనలు వస్తాయి వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవాలి అనే భావాలని శృతి అంగీకరించదు వదిలిపెట్టిపోవలసిన అవసరం లేదు నిజంగా వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఇక్కడ తన స్వరూపాన్ని తాను విస్మరిస్తున్నట్టే అర్థం వదగడం కాదు ఒక సాధకుడు ఎదగాలి వదిలితే ఇక్కడ భార్యను వదులుతాను భర్తను వదులుతాను పిల్లలను వదులుతాను ఇల్లు వదులుతాను ఊరు వదులుతాను బట్ ఇంకో ఊర్లో అయినా నేను ఉండాలా లేకపోతే ఇంకో లోకానికి వెళ్ళిపోతానా వెళ్ళి లేవన్నా లేదు కదా ఏదో ఊరికి వెళ్ళాలి ఈ భూమి ఇంకో ఊరిలో ఉండాలి కాబట్టి ఊరు మారుచేస్తే మనం ఏదో మారిపోతాం అనుకోవడం భ్రమ ఊరిని మార్చకండి లోకల ఆంతరింగికమైనటువంటి భావాలలో ఆ మార్పు కలగాలి బుద్ధిపరమైన మార్పు కలగాలి అంతేకాని బయట పదార్థ జాతమైనటువంటి మార్పు కాదు లోపల ఆ బుద్ధిజాతమైనటువంటి మార్పు ఎప్పుడైతే బయలుదేరిందో ఎప్పుడైతే బుద్ధిపరమైనటువంటి కాగ్నెటివ్ చేంజ్ అంటారు లోపల ఆ ఆలోచన దృక్పథంలో నా యొక్క ఆలోచన సరళిలో ఎప్పుడైతే ఆ మార్పు అనేది బయలుదేరిందో ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అణువుని అనుభూతి పొందే స్థితికి చేరుకుంటా కాబట్టి ఇక్కడ మనకు ఉపనిషత్తు కూడా ఘంటాపరంగా బయట వస్తువుల్ని మార్చడం కాదు ఒక వ్యక్తి ఎదగాలి కాబట్టి ఎదిగాడు కాబట్టి ఆ ఎదుగుదల అనేటువంటిది భౌతికంగా కాదు బుద్ధిపరంగా అందుకనేటువంటి కొంతమంది భౌతికంగా ఎదుగుతారు కానీ బుద్ధి ఎదగదు అందుకని ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి వాళ్ళు మూడేళ్ళ నాలుగేళ్ళ ప్రవర్తిస్తూ ఉంటారు అంటే బుద్ధి ఎదగలేదు కాబట్టి ఇక్కడ బౌద్ధికమైనటువంటి మార్పుని ఉపనిషత్తు మనకిస్తుంది భౌతికమైన మార్పు కాదు బుద్ధియుక్తమైనటువంటి మార్పు అనిస్తుంది ఎలాగా బుద్ధియుక్తమైన మార్పు అంటే ఏ తత్వమైతే నీ స్వరూపమై నీవే ప్రకాశిస్తూ ఆ చైతన్యాన్ని ఆ తత్వాన్ని నువ్వు పొందడం మానేసి గుర్తించడం మాని ఈ దేహాన్ని ఈ శరీరాన్ని ఇదే సత్యమని ఇదే పరిమితమని ఇదే శాశ్వతమని ఇదే నిత్యమని గ్రహించేటువంటి నీ బుద్ధిలో ఈ మార్పు తీసుకురా లేకపోతే ఆత్మహనహ నిన్ను చంపుకున్న వాడివే తన్ను తాను చంపుకొని బ్రతుకుతున్నట్లు అంతకంటే ఇంకోటి కాబట్టి ఇక్కడ శాస్త్రం తన్ను తాను గుర్తించడం ఎలాగనో తన నిజ స్వరూపాన్ని తను పొందడం ఎలాగనో తను గుర్తించడం గ్రహించడం ఎలాగనో ఈ మంత్రంతో చెప్తుంది నాతో పాటు చెప్పండి ఇక్కడి నుంచి ఈ మంత్రం ఈ నాలుగో మంత్రం ఐదో మంత్రం రెండూ కూడా ఈ ఉపనిషత్తులో తన యొక్క స్థితిని తన యొక్క గతిని తన యొక్క యదార్థ తత్వాన్ని ఇరుకపెడుస్తుంది ఈ నాలుగైదు మంత్రాలు